ఒకప్పుడు ఒక దుఃఖం వచ్చి ఇది మహాపర్వతం నా నెత్తుపో పడిపోయింది నేను కలిగిపోయాను నేను చచ్చిపోయాను హా హతోస్మి అంటాడు హా హతోస్మి అయ్యో చచ్చితిని చచ్చితిని అంటాడు అనుకుంటాడు హి ఫీల్స్ దట్ లై ఫీల్స్ క్రష్ అండర్ ది వెయిట్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ ఒంటరిగా కూర్చొని కళ్ళ నీళ్లు పెట్టుకుని భోరు భోరుకుని ఏడుస్తుంది దేవుణ్ణి తిడతాడు what uh, why did i deserve this lot and devu cheptadu inta jasthadu aa dukham ganna naligi pothadu atovante ghatanal prati vaadu jeevithamlo unnatai now what happened shloga devayindi voyindi what are you now evadaina vachchu guttu chesthe appudu ala indunnano ikku baane unnano antadu evadaina vachchu guttu chesthe ఎలక్షన్ ఓడిపోయిన రోజునే ఇంత తలుపులో కూర్చొని తలుపేసుకుని ఇంట్లో కూర్చొని దుఃఖపడతాడు కానీ నాలుగు రోజులు పోయిన తర్వాత రిపోర్ట్ వెళ్ళి అడిగితే ఎలక్షన్లో ఓటమి సామాన్యమైన కొంత రోజు ఎవడో ఒకటేన కదా అంటాడు ఏది ఆల్రెడీ కమౌట్ వస్తుంది సార్ ఎందుకో తెలుస్తున్నా మీ స్వరూపము అసంగము మీరు అది తెలుసుకోవాలి మీ స్వరూపము అసంగము మీరు అంధవిశ్వాసాలకి దరిదాపులకు రానివ్వకూడదు మీరు ఓవైపున అంధవిశ్వాసాలు నడిపించేస్తో వాటిని చక్కగా బలంగా నడిపించేస్తో మరోవైపున భగవద్గీత చదివిస్తూ ఇటువంటి పాఠం వినేస్తూ ఉంటే కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది దానివల్ల ఉపయోగమే ఉండదు కాబట్టి యూ టు బి వెరీ వివేకంగా ఉండాలి క్లారిటీ ఆఫ్ థాట్ సి బి క్లియర్ ఇన్ థింకింగ్ బి జనరస్ ఇన్ యాక్షన్స్ be loving in thought you are one with god ksetrajna is one with god ela undali manam em chestam thinking lo clarity undadu anni rakamlo andha vishwasalato te pravartisthadu actions lo generous undadu kakurtiga ka pravartisthadu swartha drushtitho act chestadu thought lo prema undadu ragha dveshalato te untadu క్షేత్రజ్ఞ చైతన్యం ఈశ్వరుడు ఎందుకు అవుతుంది అన్నట్టు మళ్ళీ ఓ ప్రశ్న దాని మీద గౌరవపక్షం కాబట్టి ఇంతటి అజ్ఞానము కూడా ఆ క్షేత్రజ్ఞ చైతన్యాన్ని స్పృశించము కూడా స్పృశించలేదు ఎలాగంటే నహీ ఊషర స్నేహేన పంకీకర్తు శక్నోతి మరీచ్యుదకం మీరు ఎడాదికి వెళ్తారు ఎడార్లో మీకు ఎండమావులు కనపడతాయి ఎండమావి మావి అంటే నీరు ఎండ అంటే సూర్యకాంతి ఆ సూర్యకిరణములు ఆ భూమికి సమీపంలో ఉండే హార్ట్ ఎయిర్ తోటి రిఫ్లెక్ట్ అవుతాయి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు ఇసుక నుంచి రిఫ్లెక్ట్ అవ్వ ఇసక ఏం రిఫ్లెక్ట్ వేడెక్కిపోతుంది ఆ ఇసక్కి సమీపంలో ఉండే ఎయిడ్ బాగా వేడెక్కుతుంది మిగతా ఎయిదుతో పోలిస్తే అది బాగా వేడెక్కుతుంది వేడెక్కి ఇట్ బికమ్స్ వెరీ థిన్ అండ్ బికమ్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లాగా అయిపోతుంది ఆ సూర్య కాంతిని అలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కింద రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ కాంతిని మీరు చూస్తారు ఆ ఎయిదు కొంత కదులతో ఉంటుంది దాంట్లో మీకు కదలిక కనపడుతుంది రిఫ్లెక్షన్ కదలిక కనపడితే నీరుంది రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి నీరుంది కదలిక ఉన్నది కాబట్టి వేవ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తుంది ఆ విధంగా ఇట్స్ ఏ ట్రిక్ ఆఫ్ లైట్ ఆ లైట్ ప్లే చేసే ట్రిక్స్ కన్ను లైట్ మనస్సు ఇవన్నీ కలిపి ఒక ట్రిక్ ప్లే చేస్తాయి ఏమిటి ఆ ట్రిక్ అక్కడ ఒక సరస్సు ఉన్నట్టు కనపడుతుంది సరస్సు ఉన్నట్టు అంతా నీరే అన్నట్టు కనపడుతుంది ఎంత దూరంలోనూ ఒక ఐదు వందల గిజాల దూరంలో పెద్ద సరస్సు గలదు అన్నట్టుగా కనపడుతుంది మీరు మీరు తీరా ఐదు వందల గిజాలు వెళ్ళేప్పటికీ అక్కడంతా బురద బురదగా ఉంటుందా ఏమి ఉండదు ఏమంటే ఇంతవరకు ఇక్కడ సరస్సు ఉంది కదా ఇప్పుడు బురదగా లేదేమిటి పొడిగా ఉంది ఏమిటి అంట అంటే ఏం చెప్పమంటారు కాబట్టి అజ్ఞానము చేత కల్పితమైన సరస్సు నేలకు బురద లక్షణాన్ని కలిగించలేదు మడ్డీగా ఏమీ ఉండదు అక్కడ నేల నేల ఎలా ఉంటుంది డ్రైగానే ఉంటుంది అదేమిటి సరస్సు ఉంది కదా డ్రై మడ్డీగా అంటే సరస్సు లేదుగా ఇప్పుడు లేదండి సరే ఎండాకరి నుంచి పావు గంట సేపు సరస్సు ఉందిగా ఇక్కడ ఇది మడ్డీగా ఉండద్దా ఉండదు కాబట్టి మరీచ్యుదకం అంటే ఎండమాములలోని మీరు ఊషర దేశం ఎడారి దేశము ఎడారిలో స్థానాన్ని స్నేహేణ అంటే తడి తడి తడితో పంకీకర్తున్న శక్నోతి బురద బురదగా చేయుటకు సమర్థము కాదు అంటే మీరు ఎండమావులను చూసినప్పుడల్లా ఎడారంతా బురదగా అయిపోతూ ఉంటుందా అవదు అలాగే మీరు జన్మ మరణము అని అనుకున్నప్పుడల్లా ఆత్మస్వరూపానికి జన్మ మూర్తిలు వచ్చేస్తూ ఉంటాయా రావు మీరు సుఖదుఖాలని అనుకున్నప్పుడల్లా ఆత్మస్వరూపానికి సుఖదుఖాలు వస్తాయా రావు ఆత్మస్వరూపము శుద్ధ చైతన్యము అది అసంగ ఆత్మ అలాగే ఉంటుంది కాబట్టి దాని ఎందు అవిద్య అనే దోషము ఉన్నదే ఉండదు రాగద్వేషాది దోషములు ఉండవు కాబట్టి ఆ ఆత్మ చైతన్యము అది క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞ చైతన్యము పరమాత్మ కంటే అనుకలో ఏ రకమైనటువంటి సందేహము లేదు తథా అవిద్య క్షేత్రజ్ఞ కతు శక్నోతింది కాబట్టి ఆ విద్య క్షేత్రజ్ఞునికి ఏ అపఘాతమునో లేక ఏ దోషమునో కలిగించలేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే వేదాంతం చదువుకునే విద్యార్థులు ఓ ట్రాప్లో పడిపోతూ ఉంటారు ఆ ట్రాప్ ఏమిటి మేము అజ్ఞానులము అని ముందే డిక్లేర్ చేస్తారు కాబట్టి మీరు వేదాంతం చదువుకుని సంపాదించిన విజ్ఞానం ఏమిటంటే మేము attention in one sense it is good endukane mana inka sadhana baga cheskovali shravanam analu cheskuni antaskaramlanu shuddhi cheskovali senni every adhyanam manalone pedisundi ane utsaham kalagina you bethe senni it is good but kontha mande ebutunte vellani professional srotalu ordta vellu vellu velanthani vinto untaru allaa ఎంతకాలం వింటారు అలా వింటూ ఉంటాను అంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అలా వింటూనే ఉంటారు నలభై ఏళ్ళు వేదాంతాన్ని విని స్వామీజీ మేము అజ్ఞానంలో ఉండి అంటారు అంటే బాగా ప్రొఫెషనల్ అయిపోయి రాతి తేలిపోయారనమాట అక్కడ హౌ డూ యూ నో మీరు అజ్ఞానులు మీకు ఎలా తెలుసు అజ్ఞానములు ప్రకాశింపచేసే చైతన్యమే కదా మీ స్వరూపము ఆ ఆ చైతన్యాన్ని స్పృశించము కూడా స్పృశించలేదు కదా ఏమిటి మరి ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారే మేము అజ్ఞానము ఇంకో రహస్యం ఏమిటంటే మీరు అజ్ఞానము ప్రొటెస్ట్ చేసుకున్నంతసేపు అదే అజ్ఞానం ఇంకా వేరే అజ్ఞానం ఏముందో ఏం లేదో కానీ అది ఖాయంగా అజ్ఞానం ఓ డాక్టర్ చెప్పారు నా దగ్గరికి రెండు రకాల పేషెంట్స్ వస్తారు ఒకళ్ళు సిక్ పేషెంట్సు అండ్ అదర్ సార్ హెల్దీ పేషెంట్స్ రెండు రకాల పేషెంట్స్ వస్తాయని అంటే నేనన్నా ఇద్దరికీ మందిస్తానన్నా ఇద్దరికీ కూడా మందిస్తా సిక్ పేషెంట్స్కి సిక్నెస్ తగ్ఞానికి మందిస్తా హెల్దీ పేషెంట్స్కి సమ్ కైండ్ ఆఫ్ విటమిన్స్ ఆ తర్వాత సో పిల్స్ పిల్స్ ఏమో ఒకటాయి చాక్లెట్లు ఇలాంటివి అలాంటిది రాసి ఇస్తాను అది కొట్టుకుపోతాను హెల్దీ పేషెంట్సు సిక్ పేషెంట్స్ అలా వాడు హెల్దీ పేషెంట్ అంటే అర్థం అది హెల్త్ ఉంది ఇది నాకు రోగం హెల్త్ ఉంది కానీ నేను పేషెంట్ని అనే ఒక భావంలో ఉంటాడు ఎందుకు అలాగే నేను పేషెంట్ నన్ను ఎందుకంటాడు వైఫీ చేస్తూ దీనికి సైకాలజీ ఒకటి ఉంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే వీడి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు రోగ జ్వరం వస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు చాలా ప్రేమతో దగ్గరించి ఇస్తారు వాడికి అన్నం కలిపి నోట్లో పెడతారు వాడికి స్పెషల్ ఆ ఎయిర్ కండిషన్ రూమ్లో వీడికే సీట్ ఇస్తారు వీడికే వీడి వీడికే అక్కడ ప్లేస్ ఇచ్చేస్తారు మిగతా వాళ్ళందరూ హాల్లోకి పోతారు తర్వాత వీడికి ఓవల్టీన్ అవి తగ్గిస్తారు సో ఈ విధంగా జ్వరం వచ్చినప్పుడల్లా స్పెషల్ ప్రివిలేజ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది వీడికి సింపతి దొరుకుతుంది సింపతి సైకలాజికల్ సింపతి దొరుకుతుంది ఫిజికల్గా ప్రివిలేజ్డ్ ట్రీట్మెంట్ రెండు రకాల లాభాలు ఉంటాయి దానికి వీడు ఆకర్షితుడవుతూ ఉంటాడు అంచేతనే జ్వరం వస్తే బాగుండును అనే ఒక సైకాలజీలో పడుతుంది అదే పెద్ద యాక కూడా అదే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయ్యి ఆ వీడు ఆ సింపతీ ఫ్యాక్టర్ కోసమని సింప హీ వాంట్స్ టు బీ సింపతైజ్ పీపుల్ ఆర్ లైక్ దాట్ ది వాంట్ టు బి సింపటైజ్ ఎవరో వాళ్ళు సింపటైజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీ అంతట అదృష్టవంతుడు పుణ్యాత్ముడు సుఖ సుఖప్రాణి ఈ సృష్టిలో మరి ఎవరూ లేరని అన్నారనుకోండి మీతోటి మీకు వెంటనే కోపం వస్తుంది ఏమండి అలా మాట్లాడతారా నేను పడ్డ కష్టాలు మీకేం తెలుసు అని మీరు కోపపడతారు కదా అదే కదా మీరు చాలా అదృష్టవంతులు ఏం అదృష్టమే ఎవడు అలా మాట్లాడుతున్నావు నాకు అంత అదృష్టం ఎక్కడుంది నేను పడ్డ కష్టాలు మీకేం తెలియదు అంటాడు అని ప్రోటెస్ట్ చేస్తాను అది వివేకం గలవాడైతే ఎవరినా అవును నేను పూర్ణుడను నా అదృష్టము కొంచెం అదృష్టం కాదు పూర్ణము నేను సాక్షాత్ పరబ్రహ్మస్వరుడు కూడాను పూర్ణుడను కుబేరుడు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నన్ను చేయలేరు నేను అసం సాక్షాత్తు క్షేత్రజ్ఞ తత్వాన్ని నేను నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనద్దు అని అనాలి అలా అలా అన్నాడో అనలేదో అనాలి కనీసం స్వామీజీ మీరు చాలా అసంగంగా ఉంటారే అంటే అవునండి అనాలి అంతేగాని నీకు అలా కనపడుతున్నాను నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చూడాలనుకూడదు అవునండి ఎందుకంటే సత్యం అదే అసంగంగా ఉండడమే సత్యం దట్ ఈస్ ది ట్రూత్ అలాగే నాకు అజ్ఞానము నేను అజ్ఞానంలోనే ఉండిపోయాను అజ్ఞానంలోనే ఉండిపోయాను అజ్ఞానంలోనే ఉండిపోయాను అనుకోకూడదు ఏమనుకోవాలి సూర్యుడు లేడు సూర్యుడు లేడు అనుకోకూడదు సూర్యుడు లేక లేడు అనే మాట తప్పు మేఘాలడ్డుగా ఉన్నాయి ప్రస్తుతం ఈ మేఘాలు తొలగిపోతాయి సూర్యుడు మళ్ళీ ఎప్పుడూ ఎప్పుడూ ఉండనే ఉన్నాడు సూర్యుడు ఈ మేఘాలడ్డు తొలగడమే ఆలస్యం అని అనుకో సూర్యుడు లేడు అనుకోకూడదు అలాగే క్షత్రజ్ఞ ఆత్మ సాక్షాత్తు పరమాత్మయే ఎటొచ్చి ఈ అజ్ఞాన మేఘములు అడ్డొస్తున్నాయి ఇవి తొలగిపోతాయి అని మాట్లాడాలి అంతే తప్ప నాకు అజ్ఞానం ఉన్నది నేను అజ్ఞానిని ఏదో వేదాంతా క్లాసులు వింటూనే ఉంటాం కానీ అజ్ఞానం దారి అజ్ఞానం దే అని అనుకోను మీరు అలా అంటున్నంతసేపు ఆ పరిస్థితి మెరుగుపడదు ఎందుకంటే నేను నాతోటి ఎవరైనా మేము అజ్ఞానంలో ఉన్నామంటే నేను శృతిమెత్తగా అసున్నితంగా అలా మీరు జ్ఞానస్వరూపులే ఎందుకు అజ్ఞానంలో ఉన్నాను ఏమో ఉంటాయి అజ్ఞానం ఉన్నది అందరికీ ఉంటుంది దాన్ని మనం అధిగమించే ప్రయత్నం చేసుకోవాలి కానీ దాన్ని ఉంది ఉంది ఉందని బలం చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు రోగం ఉంది నేను రోగిస్తూ వాడిని రోగిస్తూ అనుకోకూడదు ఆ టైంకి మందు వేసేసుకుంటూ ఇప్పుడు రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి అనుకోండి ఎప్పుడు వేసుకోమంటారు భోజనం అయిన తర్వాత వేసుకో భోజనం అయిన తర్వాత ట్యాబ్లెట్ గుర్తుకు రావాలి రోగం పొద్దున్నీ నేను రోగి రోగి రోగం ఉండకూడదు ట్యాబ్లెట్ గుర్తుకు రావాలి కాదండి వీక్గా ఉందంటే కొద్ది వీక్గా ఉంటే కూర్చొని ఉండండి మనం పరిగెత్తడం ఇవ్వడం రోగిని రోగిని అనుకోకూడదు ఆ టైం వచ్చినప్పుడు టాబ్లెట్ నోట్లో పాడస్తుంది ఒకసారి ఆ ఈశ్వరుని స్మరించుకోవడం టాబ్లెట్ నోట్లో పనిస్తుంది దెన్ మళ్ళీ టు ది ఎక్స్టెంట్ బాడీ పిర్మిట్స్ కాస్ట్ పనిచేసుకుంటూ చక్కగా ఉల్లాసంగా ఆ ఈశ్వరుని భజిస్తూ దేహయాత్రని ఉండడం అంతే తప్ప నేను రోగిని నేను రోగిని అని మీరు అనుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ కూడా సరిగ్గా పనిచేయాలి రోగిని అనుకునే వాళ్ళు యోగిని అనుకుంటే పోతుంది కరెక్ట్ కాబట్టి అజ్ఞానము ఉన్నది అనుకోవడంలో తప్పు లేదు కానీ అజ్ఞానము నాకు గలదు నేను అజ్ఞాని అని అలా అనుకోకూడదు అత ఇద ముఖం ఈ కారణంగానే ఇన్ని హేతువులు చెప్పి శ్రీకృష్ణుడు ఈ కారణంగానే ఇలా చెప్తున్నాడు కేవని క్షేత్రజ్ఞాపి మాం విద్ధి అజ్ఞానేనావృతం జ్ఞానం ఇచ్చా శ్రీకృష్ణుడు రెండు మాటలు చెప్పాడు చూడు శుద్ధమైన క్షేత్రజ్ఞ చైతన్యమే నేను అని ఒక మాట చెప్పాడు రెండో మాటేం చెప్పాడు చూడు ఈ సత్యాన్ని అజ్ఞానం కప్పివేసి పెట్టింది అని కూడా చెప్పాడు అజ్ఞానేనావృతం జ్ఞానం ఈ మాట ఎలా ఉందంటే చూడండి సూర్యుడు అస్తమించలేదు అస్తమించుతా అనే మాట చాలా అపవిత్రమైన మాట ఫలానా వారు అస్తమించినారు అంటే అర్థం ఏంటి అమంగళకరమైన మాట సూర్యుడు అస్తమించలేదు అస్తమించినట్లు కనపడుతున్నాడు అలా ఎందుకు కనపడాలి అంటే భూమి సూర్యుడి వైపు నుంచి దోషమైన లేదు ఆయన కూడా అస్తమించినట్లు కనపడిట్లా ఆయనేం చేయట్లేదు భూమి తన పెడముఖం పెట్టింది ఆయనకి అందుకోసం సూర్యుడు అస్తమించినట్లు కనపడుతున్నాడు అని చెప్పాలి రాత్రి పూట పొగలైతే మేఘములు కప్పి వేసి ఉన్నది సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు మేఘములు కప్పి అని చెప్పాలి అంతేకాదు సూర్యుడు లేననుకోడు పూర్వ వాళ్ళు ఓ వ్రతాన్ని పాలించేవారు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు పూర్వ సంప్రదాయం తెలుసుకున్న వాళ్ళకి నేను చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్న లేడీ ఆమె వంట చేసిన అందరికీ భోజనం పెడుతుంది కానీ సూర్యుడిని చూస్తే కానీ తను భోజనం చేయండి సూర్యుడిని చూసేయాలి ఒకసారి ఒకసారి చాలు ఇంకా భోజనం చేసేయొచ్చు ఈ సమస్య మీకు వేసవికాలం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడు భోజనం భోజనాలు వీళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు పన్నెండు అవుతుంది అలా వీళ్ళు సూర్యుడికి దండం పెట్టొచ్చు భోజనం చేస్తారు కానీ వర్షాకాలం సమస్య ఎందుకంటే మేఘావృతమై ఉన్నప్పుడు సూర్యుడు కనుక అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి మేఘం పక్కకి తప్పుకునే సూర్యుడు వచ్చినప్పుడు అమ్మ సూర్యుడు సూర్యుడని పరిగెత్తికి చెప్తారు అంటే వాళ్ళు కూడా కంగారు కంగారుగా వచ్చి చూసేసి దండం పెట్టేస్తుంది ఇంకా ఆ పూటగా అయితే ఉండదు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో సూర్యుడు లేడండి భోజనం చేశారా మా అమ్మగారే అంటే అబ్బయ సూర్యుడు లేడుగా సూర్యుడు లేడు సూర్యుడు లేకపోవడం ఏంటండి అవునండి ఈ సూర్యుడు లేడుగా ఇంతదాకా సూర్యుడే లేడు అలా అంటారు నా మాట తప్పు సూర్యుడు ఉన్నాడు మేఘములు తప్పు చేసినవి అనాలి సూర్యుడు లేడనకూడదు అలాగే నాకు ఆత్మజ్ఞానము లేదు అనకూడదు నేను క్షేత్రజ్ఞుడను వాస్తవంలో క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మతో సమానము ఇమే అభేదము సమానం అభేదము కానీ ఈ యథార్థ జ్ఞానాన్ని అజ్ఞానము కప్పివేసినది ఈ అజ్ఞాన మేఘములను మనం కొంచెం తోసేస్తే పక్కకు తోసేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది అలాగే దాన్ని దర్శిస్తూ ఉంటే మీకు దాని అనుభవం కలుగుతుంది అలా దాన్ని ఆలోచన చేయాలి అథకిమిదం సంసారి అహమేవం మమమిదం ఇది పండితానాం అతి ఓ ప్రశ్న లేవనిచ్చారు ఈ చర్చ కొంచెం కట్ కటువుగా ఉంటుంది మీరు మనసు మానసికంగా సంశుద్ధులై ఉండాలి ఈ పాఠానికి వచ్చారంటే ఇక్కడ ఏం కథాకాలక్షేత్రానికి మీరు రాలేదు కదా అయితే మీరు అనుకుంటూ దూడు బసవన్నాను తలకాయ మీరు అనుకుంటున్నవన్నీ నేను చెప్తానని విన్నానికి వచ్చాను అది కాదు ఇది కాదు మీకున్న భావజాలము అంత హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని నేను పాఠం చెప్తా గంటన్నప్పు అదే పాఠం మీరు అదే వింటారు అది ఒకే విత్తి ఓకే యువర్ ఫై ప్రశ్న వేస్తూ ఉంటారు ఏమని ఏమండి మేమంటే అజ్ఞానులం సంసారణం గృహస్థులం భార్య పిల్లలు ఉన్నారు సుఖ ఉన్నాయి మాకేమో ఆత్మ బ్రహ్మ అని మాకు తెలియదు కానీ వేదాంత పాఠాలను చెప్పే మహాత్ములు ఉన్నారు పెద్ద పెద్ద వేదాంత శిరోమణులు వేదాంత పండితులు ఉన్నారు భాష్యాలని అవి కూడా తలదందులుగా అప్పచెప్పే పండితులు ఉన్నారు పీఠాలు ఉన్నాయి పీఠాధిపతులు ఉన్నారు పెద్ద పెద్ద పీఠాలకి అద్వైత పీఠాలకి మేము ప్రభువులో అని చెప్తున్నారు వీళ్ళందరూ ఉన్నారు మహా విద్వాంసులు ఉన్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇది నేను నాది అరవై తొమ్మిదో పుట్టినరోజు డెబ్భై నాలుగో గీతాజ్ఞాన యజ్ఞము అరవై తొమ్మిదో పుట్టినరోజు అంటే అర్థమేంటి దేహం నేనన్నా అయింది కదా డెబ్బై నాలుగో గీతాజ్ఞాన యజ్ఞం అంటే అర్థం ఏంటి నేను డెబ్బై నాలుగు చేశాను డెబ్బై చేస్తున్నాననే కదా మరి తప్పు కదా ఇది వాళ్ళు పండితులు కదా జ్ఞానులు కదా మరి మేమందరం మూర్ఖులమేనయ్యా వాళ్ళు జ్ఞానులు కదా మరి వాళ్ళు చెప్తున్నారు అని పూర్వపక్షం అంటే పూర్వపక్షం యొక్క పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏమిటంటే ప్రసిద్ధ పురుషులు ఎందు కూడా దేహాభిమానము చుట్టూ ఉండే పదార్థముల ఏడవ మమ అనే అభిమానము మనకు కనపడుతోంది అంటే అర్థం అక్కడ కూడా ప్రసిద్ధ మహాత్ముల యొక్క క్షేత్రజ్ఞ చైతన్యం కూడా ఇటు దేహంతో అటు చుట్టూ ఉండేటువంటి ప్రాపంచిక విషయములతోటి పెనవేసుకుని ఉన్నదా ఏదో మేరకు తక్కువ ఎక్కువ ఏ కొంచమైనా ఈ ప్రాపంచిక విషయాలకి తగులుకొని ఉన్నది అని మనకు చూస్తే తెలుస్తోంది మహావిద్వాంసులకే అలా ఉన్నప్పుడు దాన్ని బట్టి క్షేత్రజ్ఞుడే ఆత్మ అనే స్టేట్మెంట్లోనే ఏదో లొసుగుండు ఉండాలి అజ్ఞానులకైతే పోనే అనుకోవచ్చు జ్ఞానులు పండితులకే అలా ఉంది కదా కాబట్టి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ భిన్నముడే అయి అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం తెలిసిందండి ఆ వాక్యం అది శంకరుల సమాధానం శృను ఇదం చూడయా నువ్వు కొంచెం మనస్సు సావధానంగా పెట్టుకుని నేను చెప్తా విను తాండిత్యం వీళ్ళందరి యొక్క పాండిత్యమే ఎటువంటి పాండిత్యమో నేను నీకు చెప్తా అర్థం చేసుకో ఏదో తెలిసిన ఆ పాండిత్యము ఎత్ క్షేత్రే ఏవ అది వాళ్ళ పాండిత్యం క్షేత్రమునందు ఆత్మ అనే అభిమానమే వాళ్ళకున్న పాండిత్యము అంత వెతకారంగా మాట్లాడారు చూసారు అవడానికి పండితులే కానీ క్షేత్రమే ఆత్మ అనే ఒక పెద్ద వ్యామోహంలో కోరుకున్నారు కాబట్టి వాళ్ళని చూపించి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ కంటే భిన్నమే పరిచ్ఛిన్నమే ఆసక్తి కలదియే సుఖ దుఃఖములు కలదియే సంసారియే అని అనే నిరూపణ మాత్రం నువ్వు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు పండితులని కదా నువ్వనేది వాళ్ళ పాండిత్యం ఇంత మాత్రమే ఏమిటది దేహమే ఆత్మానే అభిమానమే వాళ్ళకి ఉన్న పాండిత్యము కాదండి ఉపన్యాసం చెప్ప ఉపన్యాసం పాండిత్యం కాదయా ఉపన్యాసం పాండిత్యం కాదు అరవై తొమ్మిదో పుట్టినకో చేశాడు కదా దేభిమానం ఉండి చేసినట్ట లేకపోతే లేకుండా చేసినట్టంక్ అబౌట్ ఇట్ ఇది ఒక పెద్ద వ్యామోహం ఈ జగత్ మహావ్యామోహం ఈ మహావ్యామోహం ఎంత వైడ్ స్ప్రెడ్గా ఉంటుందంటే దాని నుంచి అన్న మహాపండితులుగా లోకంలో ప్రసిద్ధులైన వాళ్ళు కూడా దాంట్లోనే పడుతుంటారు దాంతో సామాన్యులకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యామోహంలో కూడా ఏదో కొంత గుణమే ఉండుంటుంది అని అనిపిస్తుంది క్షేత్రజ్ఞ చైతన్యము శుద్ధ క్షేత్రజ్ఞ చైతన్యము దేహం యొక్క ధర్మములు లేనిదైతే మరి ఆ పండితుడు అలా ఇదని చెప్పాడు అంటాడు ఆయన చెప్పాడుగా ఇది సత్సంగ క్వశ్చన్ ఇది మరి మీరేమో ఆత్మయే బ్రహ్మ నర్మడు ఆయన మహాత్ముడు అలా చెప్పాడు ఇది సత్సంగ క్వశ్చన్ ఆ మహాత్ముడు అలా చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆయన మహాత్ముడే కదా నువ్వే నా సన్యాసి ఆయన సన్యాసి కదా ఇది నిజాన్ని నీకంటే పెద్ద సన్యాస నువ్వేమో ఉరికి చేతులు ఆడించుకుంటూ వస్తావు ఆయన వచ్చేప్పుడు ముందు ఒకడు దండం వస్తాడు డఫేదార్ ఒకడు ఇంకొకడేమో ఆ కుర్చీలో పట్టుకొస్తాడు ఇంకొకడేమో వ్యాసపీఠ పట్టుకొస్తాడు అరడల కలిసి వస్తాడు నీకంటే పెద్ద మహాత్ముడు ఆయన ఏం చెప్పాడు దేహమే ఆత్మ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ ఎలా అవుతుంది అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం దాని మీద శంకరులు అంటున్నారు వాళ్ళకేం పాండిత్యం ఏం లేదా నీకే పండితుడని నువ్వనుకుంటున్నావు అదేం పాండిత్యం కాదు వాళ్ళకున్న పాండిత్యం ఎంత మాత్రమే ఏమిటి దేహమే ఆత్మ అభిమానం ఎది పునః క్షేత్రజ్ఞం అవిక్రయం పశ్యేయ ఇప్పుడు వాళ్ళు వాళ్లకు నువ్వు పండితులు అన్నావే వాళ్ళకి పండితులు మహాత్ములు నువ్వు టైటిల్స్ ఇచ్చి కూర్చోబెట్టావు వాళ్ళకి ఈ దర్శనము ఉన్నదా దర్శనము విషం ఏమిటా విషమును క్షేత్రజ్ఞ ఆత్మ క్షేత్రజ్ఞ చైతన్యము ఏ వికారములు లేనిది వికారములు అంటే మార్పులు మార్పులు దేంట్లో ఉంటాయి దేహం ఉంటాయి కాబట్టి జుట్టు తెల్లబడిందా మనస్సు తెల్లబడిందా జుట్టు తెల్లబడింది అంటే వికారము జుట్టు ఎందు ఉన్నది జుట్టు ఎల్లున్న వికారాన్ని తన మీద ఆలోపించుకుంటే మనస్సు తెల్లబడింది కదా కాబట్టి దేహమునందు వికారములు ఉన్నది మనస్సు సుఖ దుఃఖముల పోతూ ఉంటుంది మనస్సు ఎలా ఉంటుందంటే ఓ చాలా ఉల్లాసంగా ఉంటుంది ఇంకో దుఃఖంగా ఉంటుంది బాడీ ఎలా ఉంటుందో చెప్పంటారా ఓ రోజు అంతా ఉత్సాహం ఇంకో రోజు ఏ ఉత్సాహంలో ఉండదు ఇది ఇది మీకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నా స్వామీజీ మీరు ఫలానా రోజు అక్కడికి వచ్చి ఆ సభలో మీరు ఉపన్యాసం చెప్పాలి అని మీరు అడిగారనుకోండి ఎవరన్నా ఆత్మయస్ అడుగుతారు కదా పాపం ప్రేమగా అడుగుతారు వాళ్ళు అడిగిన రోజు మంచి ఉల్లాసంగా ఉందనుకోండి ఆరోగ్యంగా ఉల్లాసంగా నా వచ్చేస్తాను అని అని అని అని అని సమాధానం వస్తుంది అలా కాకుండా అలా అడిగిన రోజు వీడు కొంచెం డల్గా ఉన్నాడనుకోండి నా వల్ల కాదండి ఏమంటే బాడీలోనే వీడికి అలాంటి ఫేజెస్ ఉంటాయి చంద్రుడికి ఫేజెస్ పెట్టుగానే బాడీకి ఫేజెస్ ఉంటాయి ఓ రోజు ఆరోగ్యంగా ఉంటుంది ఇంకో రోజు ఉంటుంది ఏ పని చేయడానికి బాడీలోనే ఇంకా మనస్సు అయ్యా మనస్సు రోజుల దాకా అక్కడ ఓ గంట ఉత్సాహంగా ఉంటుంది ఇంకో గంట నిరుత్సాహంగా ఉంటుంది మనస్సు దేహము అంటే వికారములకు పుట్టినల్లు మనస్సు అంటే బై ది మినిట్ ఇటు అండర్ గోస్ మోడిఫికేషన్స్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి వికారములు కానీ చైతన్యం ఆ ఎరుక క్షేత్రజ్ఞ చైతన్యమునందు ఏ వికారములు ఉండవు ఈ క్లారిటీ ఉందా ఆ పండితులకి నువ్వన్న పండితులకి మహాత్ములకు ఈ సత్యదర్శనము ఉన్నదా ఉందా ఇందులో ఏదో ఎలా తెలుస్తుంది లెట్మస్టెస్ట్ తపోర్ణ భోగం కర్మవా ఆకాంక్షేయ మమత్ ఇది నీకు లెట్మస్టెస్ట్ నాకు ఈ భోగము కావాలి అనే ఆకాంక్ష మీకు ఆయన ఎందు కనపడితే ఆయన ఆ అవికారి క్షేత్రజ్ఞ చైతన్యము యొక్క దర్శనము గలవాడు కాదు నేను ఈ కర్మను చేసి ఈ ఫలాన్ని సంపాదిస్తాను సాధిస్తాను అని కనుక వాడు అన్నాడే అసంగ క్షేత్రజ్ఞ ఆత్మస్వరూపము తెలిసినవాడు కాదు అది యాసిడ్ టెస్ట్ కాబట్టి లోకంలో ఏదో ప్రసిద్ధులు ఉంటాయి వీడి పండితుడు ఆయన పండితుడు వీడు మహాత్ముడు వాడు మహాత్ముడు అని ప్రసిద్ధులు ఉంటాయి ఆ ప్రసిద్ధుల్ని బట్టి ఈయన మహాత్ముడు ఆయన మహాత్ముడు నువ్వు చేసి నేను మరి మహాత్ముడు కదా ఆయనేమో దేహాభిమానం కలిగి ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞ ఆత్మకి దేహాభిమానం అవుతుంది కాబట్టి పరమాత్మ కాలేదు అని నిర్ణయించడం చాలా తప్పు భగవాన్ రమణ మహర్షి దగ్గర ఒక ఒక ఆయన ఉండేవాడు చాలామంది శిష్యులు ఉండేవాడు వాళ్ళలో ఒక ఆయన ఆయన అన్నాడు ఈ ఆశ్రమం నాదే అన్నాడు అది ఆయనతో అనలేడు రమణ మహర్షితో అనలేడు ఆయన చుట్టూ శిష్యులతో అన్నాడు శిష్యులు ఈ ఇంకోసారి కానీ ఈ మాట అన్నామంటే తంతం పట్టుందని చెప్పారు ఆయనకి తెలియదు ఆయన్ని వెళ్ళిపో పంపించేశారు వీళ్ళు రేపు అవటం కానీ పంపించేశారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ ఒక ఈ కోర్టులో పిటిషన్స్ ఎవడైనా వేయొచ్చు నువ్వు మీకు నా వెళ్ళ మీద పిటిషన్ మీరు వెళ్ళి వేసేయొచ్చు ఏం పర్వాలి సబ్స్టెన్స్ ఏముండ అక్కడ లాయర్ నోళ్ళు పట్టుకోవాలి మీరంతే సబ్స్టెన్స్ ఏమి ఉండద్దా ఇక్కడ హెదర్వాడి మీద కేసు వేయాలంటే సబ్స్టెన్స్ ఏముండద్దా అక్కర్లా మరి లాయర్ మాత్రం ఎలా వేస్తాడు లాయర్ దగ్గర నువ్వు వెళ్ళు కేసు ఏదో వేస్తాడు ఏదో నేను రాత్రి వీడు నన్ను కళలో వచ్చి కేసు పారేస్తాడు ఏదో వేస్తాడు లాయర్స్ ఆర్ డేర్ ఓన్లీ ఫర్స్ వచ్చే కలహాన్ని సృష్టించి కలహాన్ని పెంచి పోషించడం కోసమే లాయర్స్ ఉన్నారు ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ గర్ల్ వాళ్ళు వివాహం చేసుకుందామని చేపలకి వెళ్తున్నారు అక్కడ అమెరికన్ మ్యారేజెస్లో చేపల్లో లాయర్ కూడా ఉండాలి వివాహ వివాహానికి లాయర్ కూడా ఉండాలి లాయర్ని తీసుకుని లాయర్ని లాయర్ వస్తాడు చేపలకి వీళ్ళు చేపలకి వెళ్తున్నారు ఎందుకుంటే యాక్సిడెంట్ అయ్యి పోయారు స్వర్గానికి వెళ్ళారు స్వర్గంలో సెయింట్ పీటర్ వీళ్ళిద్దరిని అలౌ చేశాడు లోపలికి ఇది ఒక కథ ఓకే సెయింట్ పీటర్ అనేవాడు స్వర్గానికి ఈజ్ ది టెకేదా ది ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది స్వర్గం ప్రిమిసెస్కి ఇన్ఛార్జ్ సెయింట్ పీటర్ సెయింట్ పీటర్ వీళ్ళిద్దరినీ స్వర్గంలోకి అలౌ చేశాడు ఆయన అలౌ చేస్తే కానీ వెళ్ళడంకుంటారు అలౌ చేశాడు అలౌ చేసి వీళ్ళు అన్నారు మేము జస్ట్ మ్యారేజ్ చేసుకునే ముందు ప్రాణం పోయిందండి ఇక్కడికి వచ్చాం కదా మేము మ్యారేజ్ చేసుకుంటాము అని సెయింట్ పీటర్కి అప్పీల్ చేస్తారు అంటే ఆయన ఆ రికార్డులన్నీ పరిశీలించి కరెక్టే వీళ్ళు జస్ట్ మ్యారేజ్ ముందే ప్రాణం పోగొట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మ్యారేజ్ చేయాలి మ్యారేజ్ చేయాలంటే ఫ్రీస్ట్ ఉన్నాడు ఇక్కడ కానీ లాయర్కి లేడు అంటే కాదండి స్వర్గల విశాలమైంది కదా విశాల స్వర్గలోకం విశాసాల విశాలమైంది స్వర్గలోకం ఎక్కడో అక్కడ కొంచెం మీరు ఆ టెలిఫోన్ డైరెక్టర్ ఏదో వెతికితే లాయర్ దొరుకుతాడంటే కాబట్టి లాయర్లు లేరండి సొంతంలోనూ ఊట్ మరి ఏం చేయాలంటే సెయింట్ పీటర్ అసిస్టెంట్ నరకానికి టెలిఫోన్ చేస్తే అక్కడ దొరుకుతాడు చాలా బందే ఏదో ఒకటి చెప్పమో ఇంకేదో ఇది చెప్పిన కథ ఇది సో ఆ కాబట్టి మీరు లాయర్ని కొట్టుకుంటే ఏదో కేసు వేయొచ్చు ఎనీవే సో ద పాయింట్ ఈజ్ నేను దేహము అనే అభిమానము ఉన్నవాడు పండితు అది రమణ మహర్షి మీద ఈయన కేసు వేశాడు ఏమైనా కేసు వేశాడు అక్కడ ఉన్న ఆశ్రమ స్థానం ఉన్నది అదో ఎకరవ స్థలం ఎకరెమో ఉన్న కళలో నాకు కూడా వాతావరణది అది రమణలదే మాత్రమే కాదు దాంట్లో నేను కూడా ఐ ఆల్సో ఓన్ దట్ ల్యాండ్ నా ల్యాండ్ నాకు ఇప్పించండి నేను కేసు కేసు వేస్తే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళింది కేసు ఆయన రమణలకి సమ్మన్స్ పంపించాడు సమ్మన్స్ పంపిస్తే ఈయన వెళ్ళలేడు అప్పుడు లాయర్లు అడిగారు ఏమిటి ఆయన రాలేదు ఆయన తరఫులో ఆయుధ రాలేదు ఆయన రాజండి ఆయన ఆయన సన్యాసి మహాజ్ఞాని ఆయన మీ సమ్మన్స్ తీసుకుని కోర్టుకి రెస్పాన్స్ ఇవ్వరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యాజిస్ట్రేట్కి ఆ కోర్టు క్లక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యాజిస్ట్రేట్ తప్పం చేసుకుంటాడు హిందూ సంస్థ హిందూ సన్యాసి ఆ త్యాగము అది ఆయనకి తెలుసు వాళ్ళు పండితులు వాళ్ళు బ్రిటిష్ మ్యాజిస్ట్రేట్ సో అతను అంటాడు పోల్లండి ఆయన రానక్కర్లేదు అని ఒక ఇద్దరు కమిటీ ఒకటి వేసి మీరు వెళ్ళి ఆయన్ని ఇంటరాగేట్ చేయండి అని వేస్తారు ఎస్ఐటీ అనే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్టెడ్ టీమ్ మనం ఏదో అలాంటి కమిటీ ఒకటి మోడీ గారి మీద వేశారు అప్పట్లో అలాంటిది ఒకటి వేస్తాడు వాళ్ళు వస్తారు రమణ మహర్షి గారికి ఆయన సత్సంగం ఏదో అవుతుంటే వస్తారు అయ్యా మీద రిక్పిటీషన్ అయింది మేమేమైనా ప్రశ్నలు కొన్ని అడుగుతాం మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే ఆయన అంటారు నాకేమో అభ్యంతరం లేదు మీరు అడిగిన ప్రశ్నలు నాకు తెలిస్తే సమాధానం నేను చెప్తాను మీరు ఆ రిప్పిటేషన్ మీరు ఎలా పరిష్కారం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అంటే మొదటి ప్రశ్న చూడండి ఈ ల్యాండ్ ఉంది దీంట్లో ఇది మీదేనా అంటే నాది కాదు అని చెప్పారు ఈ ఆశ్రమాన్ని మీరే కట్టారా నేను కట్టలేదు మరి మీరు అక్కడ ఎందుకుంటున్నారు ఇదో ఈ శిష్యులందరూ నన్న గుహలో ఉన్నవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది మీది కాదు ఇంకో ఆయన పిటిషన్ వేశారు ఇప్పుడు ఆ పిటిషన్ ఆయన పక్షాన్ని అయితే మీరేం చేస్తారు నేను మళ్ళీ నడిచి ఇంకో చోటుకు పోతాను ఇది మీదే ఆయనది కాదు అని నిరూపించేటువంటి ఒక ఎఫిడవిట్ కానీ పత్రములు కానీ లేక మీ ఓవరల్ ఎఫిడవిట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే కేసు మరీ ఏకపక్షంగా అవతల వ్యక్తి వైపు కాకుండా ఉంటుంది మీరు అలాంటి ప్రయత్నం చేస్తారా అంటే నేను చేయను నేను కట్టలేదు ఏది నాది కాదు ఈ ల్యాండ్ మీద ఉన్నా కాదు కేసు మీరు నెగ్గాలా కర్లేదా నెగ్గక్కర్లేదు నేను చెప్తాను వాళ్ళు రాసుకుంటారు కలుసుకున్న రిపోర్టు మ్యాజిస్ట్రేట్కి ఇస్తాడు మ్యాజిస్ట్రేట్ కేసుని డిస్మిస్ చేశాడు ఇదంతా రికార్డు చూసుకోవచ్చు ఆ మ్యాజిస్ట్రేటు బుద్ధిమంతుడు వివేకం గలవాడుతుంటే కేసు డిస్మిస్ చేశాడు బట్ రమణ మహర్షి తరఫు నుంచి ఈ ఆశ్రమం నాది ఇది నాకు కావాలి దీన్ని నేను నిలబెట్టుకుంటాను అనే ప్రయత్నం అయోట అంటే ఒక ఇసుమంతైన ప్రయత్నం కూడా ఆయన చేయలేదు ఆయన అలాగా క్షేత్రజ్ఞ అవిక్రియ ఆత్మస్వరూపుడుగానే ఉండిపోయారు ఈ టీం వచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు అది అది యాసిడ్ టెస్ట్ అది టెస్ట్ నేను ఈ చేసి ఈ ఘనకార్యాన్ని సాధిస్తాను వాడు కర్తృత్వ దృష్టితో భోక్తృత్వ దృష్టితో వాడు ముందుకు అడుగు మెసేజ్ అంటే వాడు ఆత్మజ్ఞానం ఉన్నవాడు కానే కాదు కాబట్టి వాడిని మీరు ఆదర్శంగా తీసుకోవడానికి వీర్లేదు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే క్షేత్రజ్ఞ ఆత్మతత్వమునందు ఎటువంటి వికారములు లేవు ఆయనకి వికారాలున్నాయి ఈయనకి వికారాలు ఉన్నాయని అది దృష్టాంతం వద్దు మీ ఎటువంటి వికారములు లేవు అది మీరు తెలుసుకోవాల్సింది విక్రియావ భోగ కర్మణి ఎవండి నేను ఈ పని చేస్తాను అంటే అది వికారమాది అవును నాకు ఈ ఫలం లభిస్తుంది అంటే అది వికారమేనా అవును కర్తృత్వ బుద్ధితో కర్మను చేయుట వికారము భోక్తృత్వ బుద్ధితో కర్మను చేయుట భోగబుద్ధితో అది కూడా వికారము క్షేత్రజ్ఞ ఆత్మతత్వముందు భోగ కర్మ రూపమైన వికారములు రెండూ కూడా లేదు నిజానికి కర్తృత్వోతృత్వక్షణ సంసారకర్తృ అభోక్తృ ఆత్మా అవి డెఫినిషన్స్ కనుక ఆత్మస్వరూపమునందు కర్తృత్వోత్వములనే వికారము లేవు అథ ఏం సతీ అవిద్వాన్ ప్రవర్తతే ఇది ఇట్లుండగా అంటే ఇది ఇట్లుండగా అంటే అర్థం ఏంటి నేను ఈ కర్మను చేసే కర్తను అనేది అజ్ఞాన కార్యము ఈ ఫలాన్ని భోగించే భోక్తను అనేది కూడా అజ్ఞానమే కేవలము శుద్ధమైన క్షేత్రజ్ఞా చైతన్యము నేను అనేదియే యథార్థ జ్ఞానము అనే విషయము అట్లుండగా ఫలా అవిద్వాన్ ప్రవర్తతే అజ్ఞాని ఎవేవో కర్మలని చేస్తూ ఉంటాడు ప్రవర్త ఎందుకు ప్రవర్తిల్లుతున్నాడు ఈ కర్మని ఆ కర్మని పెద్ద అంటే ఇప్పుడు స్నానం చేశాడు పడు తుకున్నాడు అలాంటివి అనకూడదు అలాంటివి పెట్టకూడదు దాన్ని ఏమంటారంటే ట్రివియలైజేషన్ అంటారు అలాగా ఒక తత్వాన్ని బోధిస్తున్న సందర్భంలో దాన్ని ట్రివియల్ చేసి పెట్టకూడదు సో అది గంభీరమైన విషయం వెయిటీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీరు కర్తృత్వ అభిమానంతో చేస్తున్నారా లేదా వాటి అది డూంది ఇప్పుడు ఈ పిల్లల్ని నేనే కని నేనే పెంచి పెద్ద చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారా మీరు అలా అనుకుంటూ మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు ఈ ఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ మిస్టేక్ ఎందుకంటే పిల్లల్ని మనం కనం మన ద్వారా వాళ్ళు కనబడతారు మనం పెంచం మన ద్వారా వాళ్ళు పెంచబడతారు మనం పెద్దవాళ్ళని బుద్ధిమంతుల్ని మనం చేయం మన నిమిత్తంగా ఉంటే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు మనం ఊరికే నిమిత్త మాత్రంగా ఉండడమే భవ సంజ సాధ్యం అని అనుకుంటున్నారా అయితే మేమే పెంచేసి మేమే పెద్దవాళ్ళని చేసి మేమే ప్రయోజనం చేసేస్తున్నాం అనుకుంటున్నారా మీరు ఇలా అనుకున్నట్లయితే భవిష్యత్తులో వాడు తీరా ప్రయోజనంలో ఏకాయంగా మిగిలిన శేష జీవితంతో మీరు దుఃఖంతో జీవించాల్సి ఉంటుంది యూ విల్ పే వెరీ హెవీ ప్రైస్ ఫర్ దాట్ అసంగంగా ఉండడం లేకుండా ఆసక్తి పెట్టుకుంటే అంతా దుఃఖమే అజ్ఞాని అన్నవాడు ఫలమును కోరి ప్రవర్తిల్లుము అది అజ్ఞాని యొక్క డెఫినేషన్ వాడు ఫలమును కోరి కర్మ చేసేడే వాడు అజ్ఞానర్థం మేము ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నామండి కొంతకాలం ఇలాగే ఉంటాం కాబట్టి మేము కర్మలు చేసుకుంటాం మీరు చేసుకోండి నేనేమొచ్చి మీకు అడ్డు పన్నాను యు ఆర్ వెల్కమ్ టు యువర్ యాక్షన్స్ యువర్ కర్మస్ యు ఆర్ వెల్కమ్ బట్ యు క్లియర్లీ అండర్స్టాండ్ మీరు ఒక కామనతో కర్మ చేస్తే సరే ఇప్పుడు ఏదో చేస్తున్నాను ఎప్పటికైనా ఈ కామ్య కర్మ నుంచి నేను బయటపడాలి మీరు ఏదైనా ఒక భయాన్ని మనస్సులో పెట్టుకుని ఆ భయ నివృత్తి కోసం కర్మ చేస్తూ ఇగో ఈ భయం వల్ల ఈ కర్మ చేస్తున్నాను నేను ఐ ఆమ్ మేకింగ్ ఏ మిస్టేక్ ఈ దీనివల్ల భయం నివృత్తి అవుతుందా భయం బలపడుతుందా మీరు భయంతో కర్మ చేసి తా ఎత్తు కట్టుకున్నారనుకోండి భయం వేసి తా ఎత్తు కట్టుకున్నాడు దెయ్యం అంటే భయం వేసి తాయెత్తు కట్టుకున్నాడు తెలుసా మీకు దృష్టాంతం దెయ్యం వల్ల భయం వేసి తాయెత్తు కట్టుకున్నాడు వాడి భయం పోతుందా ఇంకా బలపడుతుందా మీరు చెప్పండి బలపడుతుంది మరింత ఇలా ఇది అన్నప్పుడు అలా గుర్తొస్తూ ఉంటుందండి దెయ్యం ఆ తాయత్త కట్టుకోకపోతే ఏ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అనుకోండి దెయ్యం లేదు ఏం లేదు ఆ క్రికెట్ మ్యాచ్ ఉన్నంతసేపు ఈ దెయ్యం కోల్లేదు మళ్ళీ ఎవడో వచ్చి ఎవరో మీ దెయ్యం భయం ఎంతవరకు వచ్చిందంటే అప్పుడు వస్తుంది మళ్ళీ ఈ తాయెత్త కట్టేసుకుంటే అది ఎప్పుడు ఇంకా అలా ఉండిపోతుంది అప్పు మరి ఈ క్లారిటీ మీకు సమాజంలో ఉందా సమాజంలో ఉండదా క్లారిటీ ఇలాంటివి చాలా ఉన్నాయి క్లారిటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు భయము చేత ప్రేరితులై కర్మలు చేసినట్లయితే అది అజ్ఞానములకు చిహ్నము అది మనకు తెలుసుండాలి నా వెన్ యూ రైజ్ అబౌ ఆల్ దాట్ ఇట్ ఈజ్ అప్ టు యూ యూ టు రైజ్ అ బౌండ్ అండ్ యూ హౌ టు రైజ్ అ desire. అట్లు పెట్టుకుని మీ కర్మల్ని చేస్తూ ఉంటే అది అజ్ఞానమే అవుతుంది విదుషా పునః అవిక్రియ ఆత్మదర్శిన ఇప్పుడు విద్వాంసుడు ఉంటాడు అంటే జ్ఞాని జ్ఞాని ఎలా ఉంటాడు అవిక్రీయ ఆత్మ తెలుస్తూ ఉంటుంది నా స్వరూపము శుద్ధ చైతన్యము నేను చిన్మయ సద్రూపుడను చిన్మయ సత్ నా స్వరూపము నా స్వరూపము ఈ మధ్యామాంసాది దేహము కాదు సుఖ దుఃఖములు రాగద్వేషములతో నిండిన మనస్సు కాదు నా స్వరూపము నా స్వరూపమేమిటి చిన్మయ సత్ ఈ చిన్మయ సత్ ఏ వికారములు ఉండవు వికారములన్నీ మధ్యామాంసమయమైన దేహమునందు ఉంటాయి రాగద్వేషాత్మకమైన మనస్సు సంకల్ప ప్రవాహ రూపంగా ఉండే మనస్సునందు ఉంటాయి తప్ప నా స్వరూపమునందు ఈ వికారములు ఏమీ ఉండవు అని తెలుస్తూ ఉంటాయి అంటే ఏమిటి నేను కర్తను కాను నేను భోక్తను కాను అని తెలుస్తూ ఉంటుంది అస్పష్టంగా తెలుస్తూ ఉంటున్నాయి నేను కర్మలను సంకల్పపూర్వకంగా ఆచరించి పొందదగ్గ భోగములనేది ఆ ప్రసక్తి లేదు స్పాంటేనియస్గా ఏవో కర్మలు అవుతూ ఉంటాయి ఏవో భోగాలు కూడా ప్రాప్తమవుతూ ఉంటాయి ప్రారంభాధీనంగా ప్రయత్నపూర్వకంగా కర్తృత్వపూర్వకంగా అహం కర్మ కరిష్యే అని సంకల్పం చేసి ఈ ఫలం కోసం ఈ కర్మ చేస్తాను అనే ప్రవృత్తి ఆత్మస్వరూప జ్ఞానము గలవాడికి ఉండదు ఫలార్థిత్వాభావాత్ ఆత్మజ్ఞాని ఏ ఫలాన్ని కోరడు ఫలమును కోరుత అనే ఆ లక్షణము ఆత్మస్వరూప జ్ఞానం గలవాడేందు ఉండదు కాబట్టి ఫలమును సంపాదించుటకై కర్మను చేయుత దాని పేరు ప్రవృత్తి ప్రవృత్తి అనుపత్త కాబట్టి ఆత్మజ్ఞాని ఎందు ప్రవృత్తి ఉండదు అంటే సంకల్పం చేసి ఫలమును కోరి కర్మను చేయుత అనే ప్రవృత్తి ఉండదు కాబట్టి సకల కామ్య కర్మ త్యాగం అయిపోతుంది అవి అవి జారిపోతాయి వీడు తోసేయుడు అవే జారిపోతాయి కామనలు ఉండవు కామన ఉండదు కాబట్టి కామనతో చేసి కర్మలు ఉండవు భయం ఉండదు కాబట్టి భయ నివృత్తికి చేసి కర్మ ఉండదు అప్పుడు ఇంకా ఏముంటుంది అసలు ఈ లోకంలో జనులు చేసే కర్మలు ఏమి ఉండవు కార్యకరణ సంఘాతం వ్యాపారోపదమే ఆ దేహము ఇంద్రియములు మనస్సు ఉంటాయి దాని కార్యకర్మ సంఘాతము అంటారు ఈ దేహము ఇంద్రియములు మనస్సులు అవి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి ఎలా పనిచేస్తాయి ఆ మనస్సులో కామన బయలుదేరుతుంది అప్పుడు ఆ ఇంద్రియాలు ఆ దేహము ఆ కామనా పరిపూర్తికి యాక్షన్స్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు కామన లేదు కామన లేదు కాబట్టి ఫలానా కర్మ చేయాలనే సంకల్పం ఉండదు సంకల్పం లేకపోతే కర్మ ఉండదు భయము లేదు కాబట్టి భయ భయప్రేరితమైన సంకల్పాలు ఉండవు అప్పుడు భయ నివృత్తి కోసం చేసే కర్మ ఉండదు ఈ రకమైన కామ్యకర్మలు భయంతో చేసే కర్మలు ఇవన్నీ కూడా జారిపోతాయి జారిపోతే ఆయన అలాగా నిబ్బరంగా ఉండిపోతాడు ఆ మహాత్మును అలా అలా కూర్చుని ఉండిపోతాడు కమణ మహర్షిలాగా ఉండిపోతాడు ఉండిపోతే అప్పుడు ఆయనకు పేరు పెట్టారు ఏమని ఈయన నివృత్తి ప్రధానుడు ఈయన ఎందుకు ప్రవృత్తి లేదు అని చెప్పడం కోసం నివృత్తి ప్రధానుడు అని పేరు పెట్టారు నిజానికి ఆయన నివృత్తి కూడా కాదు నివృత్తి కూడా కాదు నివృత్తే ఉంటుంది ఇప్పుడు కామన పుట్టింది కామన కోసం కర్మ చేయటానికి మొదలుపెట్టారు మొదలుపెట్టి ఈ కామన కర్మ నాకొద్దు అని మానేశారు అని నివృత్తి అంటారు ఇప్పుడు కామనే పుట్టలేదు కాబట్టి నివృత్తి మాట కూడా అసలు అన్వయించదు కానీ ఉపచర్యతే నివృత్తి అనే మాట టెక్నికల్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ఫుల్గా అన్వయించకపోయినా ఆ మాటని వాడతారు రమణ మహర్షి మొదలైన వాళ్ళు నివృత్తి ప్రధానులు అనే మాటని వాడతారు ఉపచారము అంటారు ఇది ఇంకొంచెం వివరంగా రాబోయే శనివారం క్లాసులో చెప్తారు రాబోయే ఆదివారం నాడు క్లాసు ఉండదు ఓం పూర్ణమ పూర్ణమి పూర్ణ